ోత్రమోంద్రియాణ సర్వాణి పర్వ్రమనిషదమ్ బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణేస్ తాత్మని నిదతేయ ఉపనిషత్సు ధర్మాస్యి సంతు సుతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ప్రతిబోధ విదితం మతమృతం హి వింద విందీయం విద్య విందృతం బౌద్ధ పక్షే స్వసంేద్యత క్షణభంగురత్వం నిరాత్మక అది ఇది క్షణిక విజ్ఞాన పక్షం బౌద్ధం యొక్క పక్షం దళైలామా గారి పక్షం అది ఆయన మంచి టీచర్ సో ఆయన పక్షంలో వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే జగత్తు ఇంద్రియములపై ఆధారపడి ఉంటుంది దానికి తెలివితేటల కలిగి వేదాంతం చదువుకున్న ఆ మాత్రం తెలుస్తూ సో మహాత్ముడు అన్నాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా ఎవడైతే ఇంద్రియముల యొక్క చలనము లేకుండా మనస్సు యొక్క చలనము లేకుండా జగత్తు అనుభవానికి వస్తుంది అని చెప్పగలిగిన తల్లి యొక్క బిడ్డడు ఎవడైనా ఈ సృష్టిలో ఉన్నాడు మా కలాల్ కొహైత్య అని అడిగాడు ఎందుకంటే ఇంద్రియములు మనస్సు కదలకుండా అవి పనిచేయకుండా జగత్తు మీకు అనుభవానికి రనే కాదు కాబట్టి జగత్ అనేది మనస్సు యొక్క విలాస మాత్రమే కనుక బాహ్యంలో నామరూపాత్మకంగా జగత్ ఒకటి ఉన్నది అన్న మాట అది మిథ్యా మిథ్యావచనము తప్ప అది యథార్థం కాదు మనస్సు యొక్క చలనమే కాబట్టి ఈ ఇప్పుడు సత్యమేటి సత్యం కాదు ఇంద్రియ వ్యాపారంలో వెనకాల ఉండి నడిపించేటువంటి మనస్సే సత్యము అయితే మనస్సు వెనుక సాక్షి చైతన్యం ఉంటుందా ఉండదా అది క్వశ్చన్ అంటే వీళ్ళు బౌద్ధులు ఏమన్నారంటే ఆ మనస్సుకే మనస్సు అనండి బుద్ధి అనండి వీళ్ళ అంతఃకరణమని అన్నింటికే అదే పేరు ఆ అంతఃకరణమునకే వాళ్ళు విజ్ఞానము అని పేరు పెట్టారు తప్పు అలా పెట్టడంలో తప్పు ఎందుకంటే జ్ఞానములన్నీ కాంనిషన్స్ అన్నీ అక్కడే ఒకటి ఉంటాయి అదే ఆశ్చర్యము కాబట్టి ఆ బుద్ధికే వాళ్ళు విజ్ఞా ఒకసారి మనస్సు అన్నాను ఒకసారి బుద్ధి మీరు ఈ ఒకటి ఓకే అది మళ్ళీ ఇది వేలు ఐదు వేలు అనుకోకూడదు అంతా ఒకటే సో ఆ బుద్ధికే వాళ్ళు విజ్ఞానము అని పేరు పెట్టారు అంచేతనే వాళ్ళకి బౌద్ధులని పేరు వచ్చిన్నాయి సో ఆ బుద్ధియే విజ్ఞానము ఓకే ఇంకా వేరే వెనకాల సాక్షి చైతన్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారు మళ్ళీ వెనకాల ఇంకొక చైతన్యం ఏమిటి అనవసరం బుద్ధియే సర్వము ఓకే దానికే విజ్ఞానము పేరు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమిటవుతుంది బుద్ధి ఇంకా ఆ ఆత్మటువంటిది అది క్షణికము బుద్ధి క్షణికం ఎందుకంటే దాన్ని క్షణికమో అంటే ఎలాగంటే ఇప్పుడు వెలిగి ఆరిపోయి వెలిగి ఆరిపోయి అలా ఉంటుంది అలా ఉంటుంది ఈ క్షణంలో వెలుగుతుంది ఇంకో క్షణంలో ఆడిపోతుంది వెలగడం అంటే దీపం వెలిగినట్టు కాదు విజ్ఞానం లోపలికి వెలుగు నిన్న కదా దాన్ని అదే ఒక క్షణంలో విజ్ఞానము ఇంకో క్షణంలో శూన్యము అంటే గ్యాప్ గ్యాప్ అంటే శూన్యమే మళ్ళీ విజ్ఞానము గ్యాప్ విజ్ఞానము గ్యాప్ ఆ కాన్షియస్నెస్ అని మీరు అన్నట్లయితే దాన్ని ఏమంటారంటే బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ అలా ఉంటుంది కాన్షియస్నెస్ అది ఏ సత్యము ఇంకా తే వేరే భాషల్లో జరగత్తలేదు ఆ కాన్షియస్నెస్ ఏ ఉన్నది అది క్షణికము అని వాళ్ళ సిద్ధాంతం ఇది అంగీకారం కాదు ఎందుకంటే అది క్షణికములు తెలుసుకునే సాక్షులు ఏంటి అది క్షణికం ఎలా క్షణికము తాను క్షణికము అని క్షణికము తెలుసుకోలేదు క్షణికము కంటే అతీతమైన తత్వం ఒకటి క్షణము క్షణికము కానిది ఉండాలి అప్పుడే క్షణికము క్షణికమవుతుంది క్షణికము కానిది లేకుండా క్షణికము క్షణికము కాదు ఓకే ఇది ఒక కంప్లైంట్ వాళ్ళ వాళ్ళ మీద ఒక పెద్ద దండయాత్ర కాబట్టి వాళ్ళని కొట్టుపటిస్తాం ఇప్పుడు వాళ్లకు సమస్య వచ్చింది ఈ విజ్ఞానము క్షణికము అని ఎవరు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది సాక్షి చైతన్యం ఉండాలి కదా అంటే వాళ్ళే వాళ్ళే తప్పు వాళ్ళు ఏం కాదు వాళ్ళు చాలా గొప్ప తార్కి వాళ్ళు ఏమన్నారంటే అక్కర్లేదా మళ్ళీ ఇది క్షణికమని తెలియడానికి ఇంకొకటి అక్కర్లేదు అది క్షణికమని దానికే తెలుస్తూ ఉంటుంది అని స్వసంవేద్యత అని అంటే అది వాళ్ళ ఆత్మ ఇప్పుడు చూసుకోండి మీరు టూ ఆర్ ది అదర్ హ్యాండ్ విజ్ఞానము విజ్ఞానస్ శాతంటే విజ్ఞానము అలా ఉంటుంది ఎవళ్ళ పక్షంలో బౌద్ధ పక్షంలో ఎలా ఉంటుంది స్వసంవేద్యతయా అంటే మళ్ళీ విజ్ఞానం అనేది సాక్షి సంవేద్యము సాక్షి భాష్యము ఇది మాట్లాడడం లేవు అది తన్ను తానే తెలుసుకుంటూ ఉంటుంది పైగా క్షణభంగురత్వం క్షణికము క్షణభంగురము ఓ క్షణంలో పోతుంది మళ్ళీ కొడుతుంది మళ్ళీ పోతూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు ఆ క్షణిక విజ్ఞానవాదాన్ని చెప్తారు ఆ వాదము దానికి ఉండే ఆర్గ్యుమెంట్స్ అన్నీ వేరే ఉంటాయి దాన్ని తర్కపాదంలో బ్రహ్మసూత్రాల్లో విస్తారంగా వర్ణించి ఖండిస్తారు కానీ ఇక్కడ ఉపనిషద్వాంగ్మయంలో కొద్దిగా స్వసంవేద్యత అనే మాట ఒకటి వచ్చింది కనుక దాన్ని బట్టి బౌద్ధపక్షాన్ని పీకొచ్చారు ఇక్కడికి బౌద్ధపక్షంలో మీరు ఉపనిషత్తులు కోట్ చేస్తే బౌద్ధపక్షం వర్కౌట్ కాదు వాళ్ళు బౌద్ధుల ఉపనిషత్తులను అంగీకరించరు కాబట్టి ఇక్కడ బౌద్ధులకి సమాధానం కాదది స్వసంవేద్ బౌద్ధునికి సమాధానం కావాలంటే బ్రహ్మసూత్రం చూసుకోవాలి లేకపోతే ఇంకో చోట ఎక్కడో చెప్తారు స్వసంవేద్యత అనేది పైన వచ్చింది మనకి అది వేదాంతులలోనే ఆత్మస్వసంవేద్యము అనే మాట అడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఆత్మనా ఆత్మానం పశ్యేట్ అంటే మరి స్వసంవేద్యం అన్నట్టుగా అనిపిస్తోంది ఆ స్వసంవేద్యత్వాన్ని ఉపాధి భేదాన్ని బట్టి ఆయన సెటిల్ చేసి పెట్టాడు ఎప్పుడైతే స్వసంవేద్యమో అనే మాట అన్నారో బౌద్ధులు మా మాట ఏమిటి మేమంటున్న మాటే కదా అంటారు కాబట్టి దాన్ని కూడా సెటిల్ చేయడం కోసం ఆ పక్షాన్ని ఉపమికించినారు ఆ విధమైన ఆత్మని బౌద్ధులు చెప్తూ ఉంటారు అది ఎలా అది బౌద్ధులకి నచ్చాలి తప్పితే వైదికులకు పక్షాన్ని నచ్చదు అని వేరే చెప్పాలా అక్కర్లేదు కాబట్టి వైదికుల యొక్క సిద్ధాంతాన్ని చెప్పేసి ఆ పక్షాన్ని త్రోసిగుచ్చుతున్నారు विज्ञाते अविनाशवा बृहदारण्य उपनिषत् को हि बिकाज विज्ञा विज्ञाते विपरीलोप नये आक्या तन मटल को को एग्जाक्ट वाक्यं का అక్కడ ఏమైనా ఉంటుందంటే నహి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరిలోపో విద్యే అని ఉంటుంది అవినాశత్వాతను ఉండదు అవినాశత్వాత అనేది వీరు యాడ్ చేశారు తర్వాత విద్యతే ఆ విద్యతే వీరు పెట్టారు కానీ దాన్ని కొట్ చేసినట్టే అయినది ఇప్పుడు చూడండి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపహ నహి విద్యతే ఇప్పుడు కన్ను రూపమును తెలుసుకునేదా అంటే మీరు ప్రొఫెషనల్గా ఎస్ అన్నా ఫైనల్గా అది దాన్ని నో అనల్సి ఉంటుంది ఎందుకంటే రూపమును తెలుసుకునేది కన్ను అయినట్లయితే అది నిత్యముగా రూపమును తెలుసుకుంటూ ఉంటుందా ఉండదు ఒకప్పుడు తెలుసుకుంటుంది ఒకప్పుడు తెలుసుకోవట్లేదు కాబట్టి కన్ను విజ్ఞాతి అన్నట్లయితే ఆ విజ్ఞాతికి అంటే ఆ తెలియటకు లోపల కాకూడదు అది లోప్తం అవ్వకూడదు అవుతూ ఉంటుంది కాబట్టి కన్ను విజ్ఞాత కాదు విజ్ఞాత లాగా ప్రొఫెషనల్గా సీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అని ఒక యూనివర్సిటీ ఉంటుంది అలాంటిది ఒకరికే రూపమునో తెలుసుకునేది ఏది కన్ను రూపం దృశ్యం లోచనం దృక్ అంటే ఏదో అంటారు తత్కాలంలోనే మాట తప్ప అల్టిమేట్గా కన్ను కూడా విజ్ఞాత విజ్ఞాత కాదు ఎందుకంటే కన్ను మూసుకుపోతూ ఉంటుంది అయింది మనస్సు విజ్ఞాత అంటే కాదు ఎందుకంటే కన్ను విషయం కన్ను కంటే మనస్సు అంతరము కన్ను మూసినప్పుడు కూడా మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి కన్ను దృష్ట్యా మనస్సు విజ్ఞాత కానీ మనస్సు కూడా మూసుకుపోతూ ఉంటుంది మనస్సుకి లోపం వచ్చేస్తూ ఉంటుంది మనస్సుకు లోపం వచ్చినప్పుడు తెలుసుకునేది ఎవరు సాక్షి ఓకే ఆ సాక్షికి లోపము రాదు అని చెప్పారు కాబట్టి క్షణికవాదము క్షణిక అవి వేద వేదవాగమయంలో అది అంగీకారము కాదు బౌద్ధపక్షం బుద్ధపక్షం కాదు బుద్ధుడు ఎలా చెప్పలేదు బుద్ధుడు ఆత్మవాది బుద్ధుడు క్షణిక విజ్ఞానవాది కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడికి రాసలీలకి సంబంధం లేదు గోలోకము రాసలీలలు ఇవన్నీ తరువాత భాగవతులు పెట్టుకున్నారు శ్రీకృష్ణుడికి సంబంధం లేదు మీరు శ్రీకృష్ణుడు గురించి తెలియాలంటే మహాభారతం చదువుకోవాలి నేను అసలు ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాను మహాభారతములోని శ్రీకృష్ణుడు అనే ఒక పుస్తకం ఒకటి రాద్దామనుకుని కొన్ని వివాదం ఏదో జనాలు ఏదో కంటాలు మనం దాటితో ప్రవేశించి దాన్ని ఫిషింగ్ నింది ట్రబుల్డ్ వాటర్స్ ఏదో ఎందుకని ఊరుకున్నాను కాబట్టి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఇలా ఉండడు రాసల్ ఉండవు గో గోపికా వస్త్రా పసటనము అలాంటివే ఉండవు కాబట్టి వీటన్నిటికీ మనం వ్యవస్థలు చేసుకోవాలి రామతీర్థం చెప్పినట్లుగా గురిగి అలా చేసేసేయడమే ఒక వ్యక్తి నెత్తి మీద అలా పెట్టేయకూడదు వీటికి మనం వేరే సింబాలిజంని పెట్టుకోవాలి అది పురాణం కదా అది పురాణం ఉంటేనే సింబాలిక్గా పెట్టుకోవాలి తప్ప లిటరల్గా తీసుకోకూడదు అస్తూ కాబట్టి బుద్ధులు వేరు బౌద్ధులు వేరు ఈ క్షణిక విజ్ఞానవాదము అంగీకారము కాదు ఎందుకంటే క్షణిక విజ్ఞానవాదంలో తెలుసుకునేది ఏది విజ్ఞానము అది లోపిస్తూ ఉంటుంది ప్రతిక్షణము లోపిస్తూ ఉంటుంది కాబట్టి నహి విజ్ఞాతు విజ్ఞాత విపరిలోపో విద్యే అనే శృతి వాక్యాన్ని పట్టుకున్న వానికి ఈ క్షణిక విజ్ఞానవదం ఎలా అంగీకారం అవుతుంది అంగీకారము కాదు ఎందుకంటే ఆ విజ్ఞాత అవినాశత్వా అది లోపించేది కాదు అది వినాశం చెందేది కాదు కానీ ఈ క్షణిక విజ్ఞానము ప్రతిక్షణము నశించిపోతూ ఉంటుంది కాబట్టి ఆ స్వసంవేద్యమైన క్షణిక విజ్ఞానాన్ని మీరిక్కడికి పట్టుకురావద్దు అది ఇక్కడ ప్రతిబోధ శబ్దము చేత అది చెప్పబడుటలేదు ఓకే ఇంకా నిత్యం విభుం సర్వగతం ఆ మహాత్మ మహాంతం ఉంటుంది నిత్యం ఆ పరమాత్మ చైతన్యము అది విభు సర్వగతం సర్వ అది ప్రకాశింపజేస్తుందో ఆ దానినంతరం అది వ్యాపించి ఉంటుంది విభుం సర్వ సమర్థమై ఉంటుంది అది ప్రకాశింపజేస్తే కానీ దేనికి ఉనికి లేదు మనుగడాలేదు కదలికాలేదు తర్వాత నిత్యం అది నశించేది కాదు కాలమునకు అతీతమైనది అనే శృతి చెప్తా ఉంది కాబట్టి క్షణిక విజ్ఞానము నాకు ఆ శృతి అనుకూలము కాదు తర్వాత సవా ఏష మహానజ ఆత్మా అజర అమర అమృత అభయ ఇత్యాద్యాశ్రుతయ్యేరన్ కాబట్టి అంటే ప్రతిబోధ శబ్దానికి అర్థం చెప్తూ వస్తున్నారు ఆయన అర్థం చెప్తూ మొట్టమొదటి భర్తృ చెప్పిన అర్థం కొట్టిపారేశారు తర్వాత కాణాగులు చెప్పిన అర్థాన్ని కొట్టిపారేశారు తర్వాత బౌద్ధులు చెప్పే క్షణిక విజ్ఞానమే ప్రతిబోధ శబ్దం అనగా అని ఎవడైనా అనదలుచుకుంటే అది తప్పు అది వర్కౌట్ కాదు అని దాన్ని కొట్టేస్తున్నారు ఓకే ఈ ప్రతిబోధ పదానికి ఎవడికి తోచిన అర్థాలు చెప్పారు ఇది చాలా ప్రసిద్ధమైన ఉపనిషత్తు అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న పదింటిలో ఒక ఉపనిషత్తు ఆ తర్వాతి కాలంలో ఏవేవో యోగశిఖో ఉపనిషత్తు అంబోపనిషత్తు అలా ఏవేవో ఉపనిషత్తులన్నీ కొత్త కొత్త ఉపనిషత్తులన్నీ కల్పించి పెట్టుకున్నారు వాటికి వాటి ఆస్థాయి కాదు ఇది ఇది అతి ప్రాచీనమైన ఉపనిషత్తు ఎటువంటి ఉపనిషత్తు అంటే దీంట్లో ఉండే ప్రతిబోధ శబ్దం మీద ఈవెన్ బౌద్ధులు కూడా దే హెవ్ లుక్డ్ అట్ ఇట్ అండ్ మేడ్ కామెంట్స్ ఆన్ ఇట్ అలాంటి ఉపనిషత్తులు అతి ప్రాచీనమైనది అస్తూ సో ఆ ఈ ఆత్మ అజహ సవహ సవాష మహాన్ ఆత్మ మహాన్ ఆత్మ అంటే బ్రహ్మైవ ఆత్మా అర్థం మహాన్ అంటే బ్రహ్మ ఆ బ్రహ్మయ్యైన ఆత్మ అజహ పుట్టుకలేనిది అజారహా ముసలిదానము లేదు పుట్టుకోలేదు దానికి ముసలిదనం ఎలా వస్తుంది మీరు నేను పుట్టాను అనుకున్నవాడు మీకు ఎలా ఉంటాడు నేను పుట్టానండి అన్నాడు అనుకోండి వాడు ఎలా ఉంటాడు కర్రబట్టుకుని ఉంటాడు ముసలివాడవి ఉంటాడు నేను పుట్టాను నేను పుట్టానున్న ప్రతివాడు కూడా ముసలివాడవి ఉంటాడు అరే నువ్వు పుట్టను నువ్వు ముసలివాడవు కాదు మరి నేను చచ్చిపోతానేమో అమృత నీవు చచ్చిపోవాడవు కూడా కాదు అది అది దట్ ఈజ్ వాట్ వన్ హ్యాస్ టు నో నేను నథింగ్ ఎల్స్ టు నో వాట్ ఎల్స్ యూ అంటూ నో వాటి ఎల్స్ ఇస్తే దాని తెలుసుకోవాల్సింది ఏమీ లేదు తర్వాత అమరహ అమృత ఎవడో దానికి ఎవో భేదం ఉంటుంది అమరహ అంటే వికారములు లేనిది అమృత మృత్యువు లేనిది అలా అమరహ అమృత ఒక్కటే వచ్చింది అనుకోండి సమస్య లేదు మృత్యువు లేనిది అని చెప్పారు పక్క ఉన్నప్పుడు కొద్ది భేదాన్ని చూపించాలి అభయ భయము లేనిది ఎందుకంటే పుట్టుక లే జనులకు జరాభయము ఉన్నది మృత్యుభయం ఉన్నది రోగ భయం ఉన్నది ఎందుకు వచ్చింది పుట్టుక నుంచి వచ్చింది నేను పుట్టాననుకోబట్టి ఈ భయాలన్నీ వచ్చింది లేకపోతే ఈ భయాలు ఉండమే ఉండదు కాబట్టి అభయ అని ఆత్మని చెప్పారు అక్కడ కూడా మీరు చూడండి అక్కడ ఆత్మ నిత్యము చెప్తున్నారు అది పుట్టుక లేనిది మరణము లేనిది అని చెప్తున్నారు అది అలా క్షణంలో పుట్టి ఇలా క్షణంలో నశించేది అని చెప్పేవాడి సిద్ధాంతమునకు ఇది అనుకూలము కాదు ఇత్యాద్యాశ్రుతయ బాధ్యేరన్ మనం శ్రౌతులను అంటే శృతివాక్యములను మనం ప్రమాణంగా స్వీకరించే వాళ్ళము కాబట్టి బౌద్ధుల స్వసంవేద్యత క్షణిక విజ్ఞానము అది ప్రతిబోధసిద్ధానికి ఎన్నటికీ అర్థము కానేరదు ఒకవేళ అదే అర్థమవుతుందేమో అంటే మీరు శృతులకు తిలోదగములు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంటే అందుకంటే వాళ్ల మీద ఇంత పెద్ద దండయాత్ర ఏమీ లేదు ఇక్కడ వాళ్ల పక్షాన్ని విస్తారంగా మీరు భాష్యాల్లో చూడాల్సి ఉంటుంది ఇతర స్థలాల్లో ఇంకో పూర్వ పక్షం ఓకే ప్రతిబోధున ప్రతిబోధన వీళ్ళు యోగులు వీళ్ళు అర్థం చెప్పారు ఏమని చెప్పారంటే బోధ అంటే కాగ్నిషన్ ఎప్పుడు కూడా బోధలన్నీ కూడా నిమిత్తాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు ఘట జ్ఞానం ఘటా కాగ్నిషన్ ఎప్పుడు ఉంటుంది ఘటం ఉంటే ఘటా కాగ్నిషన్ అవుట్ సైడ్ నిమిత్తం ఉండద్దండి నిమిత్తం ఉండాలి నిమిత్తం ఏమిటి దేశము కాలము అది నిమిత్తం మృతిక ఒక షేప్లో పోలేదు ఘటం అనేది ఇప్పుడు దట్ ఈజ్ నాట్ దేశం ఇప్పుడు ఘటం అంటే ఘట జ్ఞానం కలిగింది సో ప్రతిబోధ అంటే ఏమిటో తెలిసిన ప్రతి అంటే ఆపోజిట్ అని అర్థం పీచే అని ఒక అర్థం ఎవ్వరి అని ఇంకో అర్థం ఆపోజిట్ అని అర్థం ప్రతిపక్షం అంటే ఏమిటి ఎవ్వరి పక్షం అన లేకపోతే పీచే పక్షం ఆపోజిట్ పక్షం అర్థం అర్థం బోధకి ఉండే లక్షణం ఏమిటి సన్నిమిత్తంగా ఉంటుంది సన్నిమిత్తం అంటే ఘటపటాది నిమిత్తం ఉన్నప్పుడు ఘట జ్ఞాన పట ఘటబోధ పటబోధ ఇత్యాదులు ఉంటాయి జనరల్ గా జనరల్ గా మొత్తం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది పాలు ఎప్పుడు కూడా బోధ సన్నిత్తంగా ఉంటున్నాయి ఇంకో ఒక బోధ ఉన్నది ఒక స్పెషల్ బోధ అది నిమిత్తము లేని బోధ నిర్నిమిత్త ప్రతి బోధ అది దానికి డెఫినేషన్ ప్రతి అనే పదానికి ఆపోజిట్ అనే సెల్స్ లో అంటే అర్థం ఏంటి ఇప్పుడు మేము నిద్రపోయేటప్పుడు నిర్నిమిత్త ఎక్కడ ఉంటుందనేది ఉంది నిర్నిమిత్త బోధం ఉన్నది ఎలాగా యథాసు అది నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే వాడికి జ్ఞానం కలుగుతుంది కలుగుతుంది ఎలా కలుగుతుంది అంటే స్వప్నం అనకూడదు మీరు స్వప్నానికి నిమిత్తం ఉంది ఏమిటి మనస్సు యొక్క చలనము జాగ్రత్తలో మనస్సు ఇంద్రియములు నిమిత్తము బయట ఉండే వస్తువులు ఇంద్రియములు మనస్సు ఇన్ని నిమిత్తాలను బట్టి జాగ్రత్తలో బోధలు కలుగుతున్నాయి స్వప్నంలో ఇంద్రియములు లేవు బయట పదార్థములు లేవు కానీ మనస్సు ఆ మనస్సే చలించి నిమిత్తముగా ఉండి మీకు బోధలను కలిగిస్తుంది గాఢ నిద్రలో ఈ నిమిత్తాలన్నీ కూడా పోయేది అతనికి మనస్సు ఇంద్రియములు బాహ్య వస్తువులు అనే మూడు నిమిత్తములు కూడా పోయేవి అయినా మీకు జ్ఞానం కలుగుతోంది ఏమి జ్ఞానం కలిగింది నేను ఏమీ తెలియకుండా ఉన్నాను హాయిగా ఉన్నాను అనే జ్ఞానం కలిగిందా అహం సుఖమ స్వాప్సం నకించన అవేదుషం అంటే మరి తెలుగులో చెప్పింది సంస్కృతంలో చెప్పా అందులో అటు ఎలాంటి చెప్పడమో తెలిసినా లున్ను ప్రయోగాలు వేసి అశ్వాప్సం అదే దిశం అని లుమ్ ఉత్తమ పురుష యొక్క చేతుల్లో ప్రయోగంది కాబట్టి నేను సుఖంగా నిద్రించితిని ఏమీ నాకు తెలియకుండా హాయిగా నిద్రించితిని అక్కడ రెండు రకముల బోధ ఏమీ తెలియకపోవడము అంటే జాగ్రత్త విజ్ఞానం ఏదైతే కలదో అది పూర్తిగా లుప్తమై లుప్తమైంది అని తెలుస్తూ ఉంటుంది ఆనంద అనుభవము అదిగో అది పరమాత్మ అది ప్రతిబోధ శబ్దం అని వాళ్ళు అర్థం చెప్పారు ఈ అర్థాన్ని సుతరాలు కొట్టేయాల్సింది ఏం లేదు దాంట్లో ఇది అర్థం పరికల్పయంతిల్ప అనే అర్థాన్ని వాళ్ళు కల్పించారు అంటే పర్వాలేదు తప్పేం కాదు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే నిద్రావస్థలో ఉన్న ఏది ఉందో అది పరమాత్మ అది బ్రహ్మ అని చెప్పినట్టయింది అదేమీ తప్పు కాదు కానీ ఒకటి రెండు సమస్యలు ఉడేస్తాయి నిద్రావస్థలో ఉన్నది బ్రహ్మ అయితే మరి జాగ్రత్త అవస్థలో ఉన్నది ఏమిటి అది సంసారం అది జీవుడు మరి ఇలాంటి సమస్యలు వస్తాయి సత్యమేమిటి జాగ్రత్త అవస్థలో ఉన్నది కూడా బ్రహ్మయే వీళ్ళు యోగులు సమాధి కూడా తీర్చిప్తారు సమాధిలో ఏముంటుంది నిమిత్తం ఉండదు నిర్నిమిత్త బోధం ఉంటుంది అసంప్రజ్ఞాత సమాధి నిర్బీజ సమాధి ఇవన్నీ కూడా నిర్నిమిత్త బోధలకి అక్కడ ద్రష్ట స్వరూపంలో ఉంటాడు తదా ద్రష్ట స్వరూపే అవస్థానం అని యోగ సూత్రం కాబట్టి ఈ సమాధులలో ఉండేటువంటి బోధ అక్కడ బోధం ఉండదు అనుకోకూడదు ఉంది బోధ నిద్రలో బోధం ఉందంటూ ఉంటే సమాధిలో బోధం ఉండడానికి ఆ బోధలు ఏవైతే అవి మాత్రమే బ్రహ్మ అని వాళ్ళు చెప్తారు ఇది యోగులు దాంతో పాటు చెప్పింది మేమేం కాదనము కానీ సమాధి సమాధి పోతుంది ఎంతోసేపు ఉండదండి సమాధి ఓ పావుగ ఉంటుంది పావుగనికుండి పోతున్నాయి పోతే మీరు మళ్ళీ సంసారంలో పడతారు ఓ గురువు గారు ఉన్నారు ఆయన ఇక పొద్దున్నే సమాధి యోగ గురువు రాంచి యోగా సెంటర్ రాంచి రాంచీగా ఆ గురువు ఆయన ఆసనాలు యోగ నిద్రలు సమాధులు ఈ రకం గురువు పొద్దునే ఆయన యోగాసనాలన్నీ బుక్ చేసుకుని ప్రాణాయామాలు సమాధులన్నీ అయిపోయాయి ఏడున్నద ఎనిమిది అయింది ఒకప్పు కాఫీ తగ్గుతావు అనిపించింది ఆయనకి కాఫీ తగ్గుతారు కదా శిష్యుల్ని పిలిచి కాఫీ తీసుకురారా అని చెప్పారు ఇది రమణ మహర్షి చెప్పారు కథనే అంటే వీడు శిష్యులు కాఫీ పట్టుకొచ్చి లోపల మళ్ళీ ఈయన సమాధి వేశాడు సమాధిలోకి వెళ్ళాడు సమాధి అభ్యాసం చేసినప్పుడు కుంభకం వేస్తే సమాధిలో పడతారు వెళ్ళే సో ఆయన మళ్లీ ఇంకో అవగంట సమాధి ఆ శిష్యుడు పట్టుకొచ్చాడు ఆ కాఫీని ఈయన సమాధిలో ఉన్నారు సమాధిలో ఉన్నప్పుడు ఇద్దరు లేకపోతే కోపాలు డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి కాఫీ వాడు తాగేసి వాడి పనివాడు చూసుకున్నాడు ఈయన సమాధి నుంచి లేచారా కాఫీ తెచ్చావా అని అడిగారు ఎందుకంటే సమాధిలోకి వెళ్ళేప్పుడు వెళ్లే వాసలు అదే సమాధి నుంచి బయటికి వచ్చింది అంటే వాడు తెచ్చారండి మరి మీరు సమాధిలో ఉన్నారు మా వాళ్ళ వాళ్ళు తాగేశారండి అంటే ఆయన కోపం వచ్చి తన్ని కష్టపడుతున్నాను వాడి మీద కోపపడ్డారు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఆయనకి సమాధిలో ఉంటే బ్రహ్మ సమాధి నుంచి బయటకు వస్తే మళ్ళీ సంసారము జీవుడు కోపము పాపము ఇవన్నీ ఉన్నాయి అలా ఉంటుంది కాబట్టి ప్రతిబోధ శబ్దానికి అర్థం చెప్తే అటువంటి సమస్యలు వస్తాయి బట్ ఇన్ అే దే ఆర్ ఓకే బెటర్ దాన్ ఇది బౌద్ధస్ శంకరులు కామెంట్ చేస్తారు వాళ్ళు ఈ విధమైన అర్థాన్ని చెప్తూ ఉంటారు ఇంకొకళ్ళు ఉన్నారు సకృద్ విజ్ఞానం ప్రతిబోధి ఇది కూడా ఉన్నది ఇది కూడా ఉన్నది చూడండి ఒక్కసారి తెలుస్తుంది మీకు దాన్ని ప్రతిబోధ అంటారు ఇప్పుడు ఇది ఘటము అని దాన్ని కంటితో చూసి మనస్సుతో ఆలోచించి దాని రూపము చిన్నది పెద్దది ఇది ఇలా ఒక ప్రాసెస్ కింద మీకు ఘటజ్ఞానం కలుగుతుంది అలా కాకుండా ఈ పజిల్ సాల్వ్ చేస్తారు చూడండి పజిల్ సుడోకు విన్నారు ఎక్కడ సుడోకు అని ఆ సాల్వ్ చేసినప్పుడు వాడు దాని గురించి తెవడది అది రాదు అది అలాగే ఈ క్యూబ్ను ఫిట్ చేయటం ఇవేమీ రావు అలాగే సదరంగా ఆడటం చెస్ అది తోచదు ఆ చెస్ అలా పెట్టేసి వెళ్ళిపోతారు ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ మొన్నడు వచ్చి వాడు వాడు ఆడతాడు వీడు పందెలు వేయాలి ఐ సీట్ అడ్జార్నమెంట్ అంటాడు అంటే వెంటనే రిఫర్ ఏం చేస్తాడు హీ గివ్స్ అడ్జార్నమెంట్ రాత్రి తొమ్మిది గంటలకు అడ్జార్ట్ చేస్తారనుకోండి ఇంకా వేళ రాత్రి రీకన్వీనింగ్ ఉండదు మొన్నడు పొద్దున్న తొమ్మిది గంటలకు మళ్ళీ కన్వీన్ అవుతాడు వీడు పొద్దున్న నాలుగింటికి వీడికి తెలివి వచ్చింది సరే ఒకప్పు కాఫీ చేసుకుని తయారు చేసుకోండి మేము దయా అని ఒక్క కేక పెట్టాడు అది ప్రతిబోధ దాన్ని ప్రతిబోధ అంటారు అర్థం ఏంటండి సకృత్ అలా ఉండదు అహం బ్రహ్మాస్ నేను ఒక్క ఉదుటున వీడికి తెలుసుకోతుంది అర్కిమిడీస్ అది సకృత్ ప్రతిబోధ అంటే యురేఖ నేను తెలుగులో చాలా ఓపిక్ గా రాశాను ఒక్క ఉదుటున అని రాశాను ఏం రాస్తారు మరి అంతకంట సో వెంటనే వెంటనే చచ్చిపోతాడు కూడా వాళ్ళు అది వాళ్ళ సిద్ధార్థ అలా ఉంది ఒక్క ఉదుగున బ్రహ్మజ్ఞానం కలిగేసి చచ్చిపోతాడు అని ప్రతిబోధ అని ఇంకొకరి వాదం దీనికి ఇలాంటివి చాలా డేంజరస్ కూడా ఉంటాయి ఈ వాదాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ముసలాయన ఆ ముసలాయన అంటే కొన్ని మరి ఉన్నాయి ఇలాంటి లోకంలో నేనేదో కల్పించనుకోద్దు ఈ మధ్యకాలంలో మానేశారు అని అనుకున్నాం అక్కడక్కడ పిచ్చు వాళ్ళు ఉన్నా ఉంటారు సకృ ప్రతిబోధి జ్ఞానం వచ్చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముసలాయన ఇంక పోయి ముందు ఇంక చూసుకుంటారు డాక్టర్లు పోతున్నాడు అంటే ఇంకెంతో కాలం బతకడు గంటలు కూడా బతకడు కింద పెట్టేయండి అంటారు మనసం మీద పడుకున్నాయని కింద పెట్టేస్తారు కింద పెట్టిన తర్వాత ఆయన పోకుండా నాకు ఒళ్ళు నొప్పులు చేస్తుంది బావు చదువు పెట్టలేదా అనే సందర్భాలు ఎన్నో ఉంటాయి కింద పెట్టిన తర్వాత పోరా వీళ్ళు ఆయన సన్యాసి ఆయన్ని కింద పెడతారు కింద పెట్టడం ఎందుకు సన్యాసికి దేహాభిమానం ఉండదు కదా కానీ కింద పెడతారు అయితే ఇంకొకటి ఆయన్ని కూర్చోబెడతారు ఎందుకంటే సన్యాసిని పడుకోబెట్టి పాత పెట్టకూడదు కూర్చోబెట్టి పాత అంటే సపోజ్ బి ఇన్ సమాధి ఆల్సిట అన్నీ అంధవిశ్వాసాలు సమాధి ఆయన జ్ఞానరూపంగా ఉండాలి కానీ దేహాన్ని ఫిక్స్ చేసేమైందండి అయితే దేహము బిగుసుకుపోయి లోపలనే కూర్చోబెట్టేస్తారు కూర్చోబెట్టే వెనకాల పీటకు వెనుకో కట్టేస్తారు సో దాట్ అది ఆ బాడీ అలా ఉండబోతుంది ఒకప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరిగా కొడతాక నెట్టి వెళ్ళం చచ్చిపోయినప్పుడు కొడితే పర్వాలేదు కొబ్బరిగా ఒకటి కొట్టిన పర్లేదు పాతి కొట్టిన పర్లేదు బతికుండగా ఎందుకంటే గురువుగారు కొట్టేస్తున్నాం గొప్పటి మీకు ఒక్కసారిగా ఇప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది వచ్చేస్తుంది జ్ఞానం పోతాయి చూడండి ఇలాంటివి ఎంత డేంజర్ ఉన్నా ఇలాంటి ఒక పంథ ఉన్నది ఆ పంథం ఏంటంటే ఆయన పోయినప్పుడు గురువు గారు వైకుంఠంలో ఉన్నారు నారాయణ సన్నిధిలో ఉన్నారు గురువు గారు గురువు గారి పేరు సహజానంద ఆయన నారాయణ సన్నిధిలో ఉన్నారు పోయారు ఆయన నారాయణ సన్నిధిలో ఉన్నారు ఆ పరంపరలో ఆయన స్థానంలో ఒక శిష్యుడు ఉంటాడు కదా సో ఈ శిష్యులందరినీ పరంపరలో ఒకళ్ళ తర్వాత ఒకరిని శిష్యులు అందరినీ శంకరాచారులు అంటారు చూడండి ఎవడొస్తే శంకరాచార్యులని సంథింగ్ లైక్ దాట్ బట్ ఆన్ వెరీ పికూలియర్ అండ్ బిగ్గర్ స్కేల్ ఆ శిష్యుడికి ఇంకా పోయే టైంలో బతుకున్నంతకాలం ఆ గురువు గారి ప్రతినిధిగా ఉండి ఆ ధర్మాన్ని సుభాజంలో ప్రచారం చేశాడు కనుక ఆ గురువు గారు స్వయంగా వచ్చి ఇన్ని నారాయణ లోకానికి విమానంలో తీసుకెళ్తాడు విమానం ఒకటే వీళ్ళందరికీ లోకుమా దెళ్తారు ఓకే ఆయన ఎక్కడ తీసుకొని అందరికీ కనపడరు అంటే మతలభు వ్యవహారం అందరికీ కనపడరు ఆంతరంగికులకు మాత్రమే కనపడతారు కాబట్టి నిన్న రాత్రి మూడు గంటలకి సహజానంద మహారాజు వచ్చారు మన ప్రస్తుతం మహారాజు వారిని విమానంలో తీసుకెళ్లారు అని మొన్నాడు పొద్దున్న వీళ్ళు డిక్లేర్ చేస్తారు ఓకే ఒక పెద్ద నుయ్యో ఒకటి ఉంటుంది కనుక దాంట్లో పడేస్తారు ఈ అయితే ఆ నూతులో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పోతాడు అని వీళ్ళు డిక్లేర్ చేశారు రేపు తెల్లవారు రేపటికి ఈ రాత్రే సహజానంద ఆయన రాత్రే వస్తాడు అందరి ముందు రాడు ఏవేవో ఉంటాయి సో అందరు భక్తులకి చెప్పేసి స్పంపించేశారు ఇంకా దర్శనాలు సహజానంద మహారాజు యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాము ఆయన రాగానే ఈయన్ని తీసుకుని వెళ్లిపోతారు ఆయన సరే రాత్రి ఒంటి గంట అయింది రెండు అయింది మూడైంది ఇంకా బతికేదా ఇంకా పోలేదు వీళ్ళేం చేశారంటే ఆయన కొనప్రాణంతో ఉన్నాయని తీసుకెళ్లాలని వదిలిపడేసి అంటాడేవో సహజాల మహారాజు వచ్చి నారాయణలో కాని వీళ్ళ వాళ్ళలో తీసుకెళ్లేరు వాళ్ళు డిక్లేర్ తీసుకొని వీళ్ళు మోహండ్చాంతాలు మీకు ఉరికే పుస్తకాల్లో చదవడానికి అనుకూలంగా సింపుల్గా ఉంటాయి ఆర్గ్యుమెంట్ పెట్టుకుని పూర్వపక్షము సిద్ధాంతము రాసుకుంటారు ఇట్ ఈస్ నాట్ బట్ సింపుల్ దీస్ పీపుల్ ఆర్ క్రేజీ ఫెలోస్ మోస్ట్ డేంజరస్ డైస్ ఒక్కొక్క వాదన ఐడియలాజిస్ అంటే అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఆ పిచ్చిలో వాడికి ఇంకా దయా దాక్షిణ్యం కరుణ ఇవే ఉండవు వాడికి అంతే అలా ఉంటాం సకృద్విజ్ఞానంలో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పడం కోసం నీకు చెప్పాను సకృద్విజ్ఞానం ఇవన్నీ మనస్సులో పెట్టుకుని నేను చాలా వివరంగా రాశాను అక్కడ ఒక్క ఉరుదన బ్రహ్మ సాక్షాత్కారము కలిగి వెంటనే దేహత్యాగము చేయుట ప్రతిబోధము వాళ్ళ అభిప్రాయం అదంతా శంకరులు చెప్పలేదు ఆయన ఉంటే సకృద్విజ్ఞానం అంటున్నారు అంతే వాళ్ళు జీవన ముక్తిని ఒప్పుకోరు అది తెలుసుకుని జ్ఞానిగా ఉండడాన్ని వాళ్ళు అంగీకరించరు విజ్ఞానం రావాలి పోవాలంతే విదేహముక్తి అయిపోవాలి అవ్వకపోతే కొబ్బరికాయ కొట్టేసేయాలి కొబ్బరికాయ కొట్టేస్తే పోతారు ఇంకేమీ లేదు అపరే అపరేహంతో ఉన్నవాడికి లేకపోతే నూతులో పారాయి అని అవన్నీ నేను పెట్టి నేను పెట్టిన అలంకారాలు అక్కడ ఉన్న తాత్పర్యం మటుకు మీకు చెప్పాను ఆ వాదంలో ఉండేటువంటి మహాదోషం కూడా మీకు చెప్పాను సిద్ధాంతం నిర్నిమిత్త సనిమిత్త సకృద్వా అసకృద్వా ప్రతిబోధ ఏ సహ ప్రతిబోధ అంటే మీకు తెలియాలి ఏమిటి మనస్సుకంటే అతీతమైన సాక్షి చైతన్యం యొక్క సాక్షి చైతన్య స్వరూపుడై ఉండుట అని తెలియాలి అది ప్రతిబోధ మీకది మనస్సుని ఇంద్రియములను జగత్తుని పరిశీలించి శ్రవణ మననములు చేసి తెలుసుకున్నా అదే ప్రతిబోధ అవేం చేయకుండా సుగు కూడా రమణ మహర్షికి వచ్చినట్టుగా పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఒక్కసారి తెలిసిపోయింది అనుకోండి ఆయన అదే ప్రతిబోధ రమణ మహర్షికి ప్రతిబోధ కలిగింది ఆయన మరి జీవించారా కాబట్టి ఆయనకి సడన్ గా వచ్చింది మనకేమో శ్రవణ చేస్తే మనకు వచ్చింది మొత్తానికి జ్ఞానం అదండి అది జ్ఞానము ఇప్పుడు ఆయన ఇలానే ఒక బంగారు ఆభరణం తీసి చేతిలో పెట్టాడు చేతిలో పెడితే దీనికి వాడు ఎవడో ఛానల్ వాడు కెమెరాలు పెట్టాడు మొత్తం పన్నెండో ఎన్నో పెట్టాడు చూస్తూ ఆయనకు తెలియలేదు వీళ్ళన్ని కెమెరాలు పెట్టినట్టు స్టేజ్ అడుగున కింద అన్ని యాంగిల్స్లోనూ కెమెరాలు పెట్టి కూర్చున్నారు వీళ్ళు ఆయన వస్తారు వీళ్ళు దేవాంతకులు సో ఆ కెమెరాలు కట్టడంలో ఒక కెమెరాలో ఈ సెక్రటరీ వచ్చి ఆయనకి షాల్ పట్టుకున్నామంటాడు ముందు షాల్ ఇచ్చి తర్వాత వీళ్ళ బంగారం ఆభరణాన్ని ఇస్తాడు ఆయన షాల్కా మహాత్మాజీకి సత్కారకరంగే అంటారు ఈయన షాల్ పట్టుకొచ్చి మహారాజా షాల్ అందిస్తాడు ఈనా షాల్ అందుకుంటాడు వీడు ఇలా ఇవ్వడం ఇదిగోనండి షాలని ఇవ్వడం ఇల్లం పూజ మహారాజుని చాలా వినయంగా ఇలా ఉంది ఇస్తాడు ఆయన కూడా ప్రేమగా తీసుకుంటాడు ఆ అడుగునుంది అది వీడి కెమెరాలో చిక్కింది ఆ అడుగున్న దాన్ని ఆయన ఇలా హస్తలాఖనంతో ఆ వేళ్ల మధ్యన ఇక్కడ ఒక్కబెట్టి ఈ షాలువా ఇలా తప్పి ఆ కప్పడం అయిపోయేప్పటికీ అది ఈ చేతిలోకి వస్తుంది ఇలానే ఇస్తాడు ఆయన చెప్పరు నేను ఎక్కడి నుంచో తీసిస్తున్నానని ఆయన ఏం మాట్లాడరు అది వీళ్ళు భక్తులు పెట్టిరేకపోతారు ఇదంతా కూడా మల్టిపుల్ కెమెరాస్లో బంధించారు బంధించి ఇది మోసము అని వాళ్ళు షెటిల్ చేసుకున్నారు నేను ఇక్కడ కుర్చీలో కూర్చుని అది మోసము అని నేనన్నా ఏమైతేనే సన్నిత్తమైతేనే నిర్నిమిత్తం అయితేనే రక్తమైన సన్నిమిత్తానికి నిర్నిమిత్తానికి తేడా నేనన్నానికి నా అభిప్రాయం ఏమిటో తెలుసిన సో అసతహ సత్ నతే ఉపనిషత్తు యొక్క వచనం అసత్తు నుంచి సత్తు పుట్టదు ఉన్నదిూన్య లేని నుండి శూన్యము నుండి ఉన్నది పుట్టదు అది నా యొక్క సిద్ధాంతం అంటే లాఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ లాఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి ఆఖరికి మాస్ ఎనర్జీ ఈక్వ బ్యాలెన్స్ కూడా కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి ఎనర్జీకి అది వైలేషన్ ఏమీ కాదు ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఓవర్ దాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఇప్పుడు విమానం పైకి ఎగిరిందంటే లా ఆఫ్ గ్రావిటీని వైలేట్ చేసి ఎగిరిందా వైలేట్ చేయలేదు లా ఆఫ్ గ్రావిటీ ఆపరేట్ చేస్తూనే ఎగురుతుంది నాకుండే నిమిత్తాలు నాకుండే ఆర్గ్యుమెంట్స్ నాకున్నాయి ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ కెమెరాస్ ఆ కెమెరాస్ యొక్క ఆవశ్యకత నాకు లేదు వాడు కెమెరాస్ చూపించి ఇదిగోనండి ఇది మోసమో వాడు అంటాడు ఆ సంగతి నాకు ముందే తెలుసు కెమెరాస్ వాడికి ఏదైనా సందేహం ఇంకా ఉండొచ్చు మోసమేమో అని నాకు అసలు ఏ సందేహమో కాబట్టి ప్రతిబోధ ఒక నిమిత్తం ఉండి నిమిత్తం అంటే శాస్త్రాధ్యయనము అవ్వచ్చు లేదా మీకు కనబడదు ఏ నిమిత్తము పూర్వజంగలో ఉందంటే అర్థమేనండి మనకు తెలియటం లేదనే కదా లేదు అనక తప్పదు దట్ ఈజ్ ఆల్ రైట్ మొత్తానికి ప్రతిబోధ ప్రతిబోధయే అది గ్రాడ్యువల్ ఒక సడన్ అన్నది దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ప్రతిబోధ ఆర్ నాట్ అర్థమైందండి అయిపోయింది అక్కడికి ఆ చర్చ పూర్తయింది ఈ ప్రతిబోధకి ఇంకొక మాట చెప్పేసి నేను ఆపేస్తాను ఈ ప్రతిబోధ మరి శాస్త్రాధ్యయనం చేసుకుంటే మనకెందుకు ప్రతిబోధతో కలుగటం లేదు అని ఎవరైనా అనుకోవచ్చు దానికి కారణం ఒక్కటే సో ఇప్పుడు సినిమా తెర మీద సినిమా చూపిస్తున్నారు ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు నాకు కనపట్టం లేదంటే అర్థం ఏంటి నాకు అలజోళ్ళు ఏదో తేడా ఉన్నది సో కనుక మనకి ప్రతిబోధ కలగడానికి అడ్డంకులు ఉన్నాయి నాలుగు అడ్డంకుల్ని శాస్త్రకారులు నిరూపించినారు ఒకటి ప్రజ్ఞామాండ్యం వాడు వాడికి ప్రజ్ఞ ఉండదు ఆ సున్నిశ్చితమైన బుద్ధి ఉండదు మీరు అక్కడెక్కడికైనా దేవాలయానికైనా ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఘటం మిథ్యా చెప్పండి అని ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుంది అది వాళ్ళకేమో అర్థం కాదు ముఖ్యంగా కర్మ జడులు అని అంటారు వాళ్ళు కర్మలో నియోజకవ్గా అదే కర్మ చేస్తూ ఉంటారు అదే రోజు అదే పాడిన పాటే పాడుతూ ఉండడం చేసిన పనే చేస్తూ ఉండడం తిరుపతిలో కళ్యాణం అంటారు దానికి ఏదో పెద్ద డైలా ఒక పెద్ద టెర్మినాలజీ పెడతారు నిత్య కళ్యాణం సమ్ టెర్మినాలజీ ఎవడో ఉన్నాడు కవి కవులు వాళ్ళు చాలా చలాకీగా పదాలను ప్రయోగం చేస్తూ ఉంటారు ఎవడో ప్రయోగించడు సో మన సరిగ్గా తొమ్మిదిన్నర ఐపటికి వాళ్ళు వచ్చేస్తారు ఓ డజన్ మంది టీం అప్పటికి వెయ్యి మంది టికెట్లు కొనేసుకుని మున్ననాళల్లు చేసుకుని నామాలు పెట్టేసుకుని వెయ్యి మంది అక్కడ కూర్చుంటారు సరిగ్గా తొమ్మిదిన్నర పదే ఇప్పటికి సరే నాయో ప్రారంభమైపోతుంది ఒకటే స్టోరీ నన్ను కొబ్బరికాయలు తోట చెప్పడం సో ఇలాగా ఇలా చూపించేయడం మంగళసూత్రం ఇలా మంగళసూత్రం చూపించడం ఏ తాభరణాలు కలంబరాలు పోసేయటం దానికి ముందు మంత్రాలు హోమాలు ఉంటాయి వేలు వేలు ఆరాజితైన మనసు అనుమతి అయిన మనిషి ఎవరికీ నాకు అర్థమయ్యే నేను అవన్నీ వల్లించి పెట్టాను కానీ నాగా మాత్రం తెలిసింది అయిపోతుంది అయిపోయినట్టు నేను హారతి ఇచ్చేసి ఆ హారతి కూడా ఇచ్చే పద్ధతి ఉంటుంది దానికి గంట కొడుతో ఆ పద్ధతి ప్రకారం హారతి ఇచ్చేసి ఇలాంటి అందరూ కళ్ళగా అవి వెళ్ళే మీరు కలగొద్దు కూడా పెట్టేసేసి వాళ్ళు లేచిపోతారండి ఎవరిదారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హారతంటే ఏమిటని అడిగాను కొందే చలో బహిలో బయటకు చూసేస్తాను వాళ్ళకి ఏదైనా వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చున్నారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు కర్మ జడులు ఎప్పుడైతే మీరు ఒకే కర్మని రిపిటేటివ్గా చేస్తారో దాని ఎందుకు ఫ్రెష్నెస్ లేకుండా రిపిటేటివ్గా చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సు డవల్ అప్పుడు మీకు తత్వాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉండదు దాన్ని ప్రజ్ఞామాండము అంటారు ప్రజ్ఞ అందమైపోతుంది అది ఒక పెద్ద ఆటంకము రెండవది రెండవది మంచి ప్రజ్ఞ గలవాడే కానీ కుతార్కంలో పడతాడు సాక్షి లేదని వాదించడం మొదలు పెడతాడు బౌద్ధులు సాక్షి లేదు అంటాడు అరే సాక్షి లేదు అని నీకు తెలిసి వాదిస్తున్నావా తెలియకుండా వాదిస్తున్నావా తెలిసే వాదిస్తున్నాను అంటే సాక్షి ఉన్నాడని మౌలికమైన విషయం దగ్గర అడ్డంగా వాదించడం ఇలా తీశారు తీస్తారు ఎలా తీస్తారా బంగారం గాలిలోంచి ఎక్కడి నుంచి వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నుంచి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి అలాగా అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి రాదు అది ఒక మహాశక్తి ఉంటుంది ఆ మహాశక్తి అక్కడి ఆకాశం ద్వారా గోల్డ్ రూపంలో వస్తుంది అంట అని అడ్డగోలు కుతార్కము అంటే అడ్డగోలు వాదన అటువంటి వాళ్ళతో వాదించకూడదండి వాళ్ళతో వాదించకూడదు నరేంద్ర మోడీ గారు ఏం చేసినా తప్పే చేస్తున్నారు అని వాదిస్తాడు కూడా ఎవడో వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళతో వాదించకూడదు యూ హెవ్ టు కీప్ అవేషన్ అఫ్ దా ఎందుకంటే వాడికి తెలియదు అలాగే అద్వైతాలు అవుతుందండి ద్వైతమే కదా అని వాదిస్తాడు నేను ఒకసారి లీమాచంద్ర పెద్ద టెంపుల్ ఉంటే నన్ను ఎవడో బలవంతంగా అంటే నేను పెద్ద ఉత్సాహం చూపించాను నన్ను ఎవడో మోసకుపోతూ ఉంటారు పరీక్షతోటి వెళుతూ ఉంటారు అక్కడ ఏదో శ్రీకృష్ణుని గురించి చెప్పి శ్రీకృష్ణాడంటే ఆయన మనుష్యుడని అనుకోకూడదు మనుష్య రూపంలో అనుకోకూడదు ఆయన తత్వం తప్ప ఒక మధ్యవంసతత్వం మధ్య మాంసముల యొక్క ప్రోవు కాదు అవజానంతి మాధాహ మానుషీంతనుమాశ్రితం అంటూ ఇలాగ అన్నాడు కూడా ఆయన ఏదో ఆ టాపిక్ వచ్చేదో చెప్తూ మధ్యలో ఒక ఆయన ఆయన లేచి అడ్డబోలుగా వాదించడం మొదలుపెట్టాడు ఆయన వాదనలో సగం వినేప్పటికీ ఆయన ఈ రాసలీలలు ఈ చప్పని భోగు అంటే యాభై ఆరు స్వీట్లు దానికి చెందినవాడు నాకు అర్థమైపోయింది కూర్చోండి చేత నేడు కూర్చోమంటాను ఏంటంటే నేను చెప్పినా మీకు తెలియదు కూర్చోండి చేత నేను దేవంతకు నేను నేను అలాంటి సందర్భాల్లో ఆయా ఇన్ కమాండ్ సో మీకు మీకు అర్థం కాదులే మీకు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది మీకు ఆ మైండ్ సెట్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి వెంటనే మీకు అదేం అర్థమయ్యేది కాదు ధెట్ లెట్ మీ నాట్ అబ్గ్యూ విత్ యూ ప్లీజ్ టేక్స్ ఇట్ అని చెప్పారు సో కుతంలో ఉన్నవాడికి ఆ తత్వము తెలియదు తర్వాత విపర్య దురాగ్రహ అంటే మీ బుద్ధిలో మీరు కొంత సూక్ష్మత్వాన్ని తెచ్చుకోవాలి బుద్ధి మందంగా ఉండకూడదు అంటే అయితే రెపిటేటివ్ అండ్ మెకానికల్ యాక్షన్స్ ద్వారా బుద్ధి మొక్కమోయి ఉండరాడు రెండు చెడుతర్కమును పట్టుకునే వాడికి పనికిరాడు మూడు విపర్య దురాగ్రహం ద్వైతమే సత్యము అంటాడు బ్రహ్మను ఆరాయండే వైకుంఠంలోనే ఉంటాడు అన్నారా గాడి ఈజ్ అని హేదన ఉండి గాడు రాడు అంత చేతకానివాడు కాదే మీ గాడు మీ హిందూ గాడు చేతకానివాడు కాబట్టి ఇక్కడికి రావాలి మా గాడు రావణాసుని చంపాల్సి వస్తే అక్కడ ఉండి చంపేస్తాడు తప్ప రాడు అని ఇలా మొదలు పెడతాడు విపదీయ దురాగ్రహ్ నేను ఒక ఆయన వచ్చాడు వచ్చి భాగవత మహాత్మ్యం అంటాడు పద్మపురాణంలో పద్మపురాణ అంతర్గత భాగవత మహాత్మ్యం నాతోటి నేనన్నా పద్మపురాణంలో లేదండి అని చెప్పాను ఎందుకు చెప్పానో తెలిసిన అతనికి కొంత కనువి పోతుంది యంగ్ మ్యాన్ను మనం ఒక సూచన ఇస్తే అతను ఉపయోగపడుతుందేమో అని చెప్పాను అబ్బే No way. He, he doesn't have an open mind. He is very sure, Pustakam jivistha not had it. Pustakam jivistha not had it. Nākutem sayabhābhābhū, Pustakam jivistha not had it. But no Padma Purāṇam jishukhi chupinji nākum. Padma Purāṇam printed on the day, Ati shukhi chupinji. Unda to. Hari Yavad-o rāsi Padma Purāṇam jivistha not had it. He won't find it in regular Padma Purāṇam. కాబట్టి గీతాదృత్వాలు పద్మపురాణం వేశారు ఆ తీసుకురా నువ్వు రెండు వాల్్యూములు తీసుకురా చూపించినా ఎక్కడుందో భాగవత మహాత్మ్యం ఉండదు ఎందుకు ఉండదు లేదు కాబట్టి లేదు ఇది వీడికి చెప్తే వాడికి విపర్య దురాగ్రహం గలవాడికి మీరు ఏం చెప్తారు బేసిక్ ట్రూత్ కూడా మీరు కన్వే చేయలేరు అలాంటిది ఆత్మతత్వాన్ని ఎలా కన్వే చేయగలుగుతారు అది మూడవది నాలుగవది విషయాసక్తి విషయాసక్తి అంటే వాడు భోగాసక్తులే ఉంటాడు ఇవాళ భిక్ష వ్యవస్థ ఏమిటి ద్వైతం చూడు నువ్వు నువ్వు డోంట్ డిస్టర్బ్ ద్వైతం మధ్యాహ్నం భోజనం సంగతి చూస్తున్నావు ఇక్కడ వీఆర్ అరేంజింగ్ లంచ్ ఫర్ హండ్రెడ్ పీపుల్ ఓ స్వామి అన్నారు నాతో వీఆర్ అరేంజింగ్ వీ హ్యావ్ టు అరేంజ్ లంచ్ ఫర్ హండ్రెడ్ పీపుల్ డే ఆఫ్ డే నువ్వు అద్వైతం ద్వైతం ఇలాంటి మాటలు మాట్లాడేవింటే మర్యాద జాగ్రత్త నిజంగా అంటే ఇట్స్ ఓకే హ్యావ్ ఎ గుడ్ డే డెవర్స్ డే వచ్చేసారు బికజ్ హీఈ్ ఇన్ఛార్జ్ హీఈ్ బిజీ విత్ హిజ్ వర్క్ అండ్ ఆయన న్యూ సెన్స్ ఫర్ హిమ్ సో ఇటువంటి విషయాసక్తులు భోగాసక్తులు ఉంటారే వాళ్ళకి తత్వం కలిగింది ఈ నాలుగు ఆటంకము ఈ నాలుగు ఆటంకము ఎప్పుడు తొలగిపోతే అప్పుడు మీకు ప్రతిబోధ శబ్దముల యొక్క అనుభవం కలిగిపోతుంది ఓకే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందే ముందుకు వచ్చాం వి మేడ్ ఎ గుడ్ ప్రోగ్రెస్ అమృతత్వమును పొందును ఏమన్నా అమృతత్వమును పొందును అంటే ఈ పురా పౌరాణికులు దాన్ని పౌరాణికులకి దేవుడు అంటే ఓ మనిషిలాగా ఉంటాడు చేతులు రెండు ఎక్స్ట్రా ఉంటాయి మనుషులు చేసే గొప్ప గొప్ప మనుషులు చేసే పనులే అంతకంటే గొప్పవే ఓ చేస్తూ ఉంటాడు దిస్ ఈజ్ వాట్ దేవాస్ వాళ్ళు దేవుడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అంతా వాళ్ళు వర్కౌట్ చేసి పెట్టుకున్నారు ఎవడు పౌరాణికం వాళ్ళు సింబాలిజం అది ఏమీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలుసున్నదల్లా లిటరల్గా తీసుకోవడమే తెలుసు వాళ్ళకి సో వాళ్ళు ఏం చేశారంటే అమృతత్వము అమృతత్వం అనే మాట ఉన్నది అంటే మరణమునకు అతీతమైన అనగా కాలమునకు అతీతమైన ఆ చైతన్య స్వరూపుడే ఉండుట అని అమృతత్వ శబ్దానికి అర్థం వాళ్ళకి అది అర్థం కాదు వాళ్ళకి స్వరూపమే అర్థం కాదు వాడికి తన స్వరూపంతో ఒకటి ఉందని కూడా వాడు ఎరగడు వాడికి తెలుసున్న వల్ల నేను ఇక్కడున్నాను అయోగ్యున్ని అభాగ్యండి దోసుణ్ణి కంకరుణ్ణి దేవుడు అక్కడున్నాడు ఆయన మీ నాలుగు చేతులు ఉంటాయి ఆయన పక్కన ఒక లేడీ ఒక ఉంటుంది వాళ్ళిద్దరూ ఇష్టపడితే మనకి డబ్బులు వస్తాయి భోగాలు వస్తాయి తర్వాత మనకు విమానం వస్తాయి మనం వైకుంఠానికి వెళ్తాము దట్ ఈస్ దట్ ఈ అండర్స్టాండింగ్ కెన్ యూ బిలీవ్ అండ్ అటువంటి పర్సన్ కి మీరు ఏం పోదు అమ్వాడి వాడికి అమృతం ఉంటే ఉంటాడు అది లిక్విడు అయిపోయిందా మీ పురాణం అంత తిరిగి ఎక్కడ వచ్చిందంటే ఎక్కడ తేలిందది సారా కొట్టు దగ్గర అంతమైంది లిక్విడ్ లిక్విడ్ అంటే ఏమిటండి ఏమిటి లిక్విడ్ అంటే సారాయ కదా లిక్విడు అది అది బంగారు పాత్రలో ఉంటుంది అంటే మొగలాయిల దగ్గర ఆ పాత్రలో ఉండేది ఉమర్ ఖయ్యామ్మ ఏదో బొమ్మ చూసి ఉంటారండి అదే అమృతం అది సార్ అది ఇలా చేతిలో పోయడము అయితే పాత్రలో తీసినట్టుగా ఇవ్వడము మళ్ళీ మళ్ళీ రెండు పక్షపాతం కొంతమందికి ఇవ్వడం కొంతమందికి ఇవ్వకపోవడం రెండు పక్షాల వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు అందరికీ సమానంగా పంచిపెట్టాలి కదా అది మళ్ళీ పక్షపాతం ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే మీ స్వరూపము మీ విషయాసక్తి అనే అసుగా అంటే విషయాసక్తులు ఎవరెవరో విషయాశక్తులో వాళ్ళకి స్వరూపం దొరకదు విషయాసక్తి లేని వాళ్ళకి దేవతలు అని పేరు జ్ఞాన సంపన్నులు దేవా అంటే జ్ఞానము వాళ్ళకి అది స్వరూపము అమృతము దొరుకుతుంది ఇది ఎలా ఉంది దీన్ని మీరు లిక్విడ్ ఫార్ములోకి మారిస్తే ఏమైంది అది కాబట్టి అమృతత్వమును పొందుము అంటే జ్ఞానము చేత మోక్షమును పొందుము అర్థం ఓకే ఇప్పుడు భాష్యం అమరు తత్వం ఆ మరణ భావం మరణము లేకుండా మరణము లేకపోవడం అంటే దేహం మరణం లేకుండా ఉండిపోతుందనా మరి ఇదో భరణ మా గురువు గారు ఏళ్ళ వయస్సు ఒక ఆయన ఫోన్ చేసి మా గురువు గారు మిమ్మల్ని చూద్దామనుకుంటున్నారు ఆయనకి నూట ఏళ్ళ వయస్సు అని అంటే మరి తయారు మరి మంచిది ఎందుకు వారు నన్ను ఎందుకంటే భాగవత సప్తాహం పుస్తకం కోసం పొంది తప్పే ఉంది అదెందుకంటే ఆయన భగవత్ సప్తాహం చెప్పాలి అక్కడ ఇప్పుడు ఈ మొత్తం భగవతం అంతా ఆ శ్లోకాలను పట్టుకుని వాటిని అన్వయించి చెప్పడం అదేమీ అయ్యి మాట కాదు ఆ శ్లోకాలు అన్వయించవు శ్లోకం సద పెద్ద కంఠంతో శ్లోకం చదవడమే మిగులుతుంది తప్ప అది అన్వయించదు జన్మాయతోన్వయాదితరస్వరాట్ అంటే ఏమిటది వాడిని కోరించారు ఈ రోడ్లో వీటిగా ఒకటి అలా ఉంటుంది అది అన్వయించదు అనుభవి కరెక్ట్ అలవాటుగా తెలిసి తెలియవండి అది ఏదోలా ఉంటుంది ఆ శ్లోకం కాబట్టి ఆయనకే సమస్య వచ్చింది నాతో చెప్పారు ఆయన ఇది నేను ఏడు రోజులు చెప్పాలయ్యా అంటే మీరు మంచి పని చేశారు మీరు నా దగ్గరికి రావడమే కరెక్ట్ ఆయన వయసు నూట ముప్పై మధ్యలో ఒకటి యూ హ్యావ్ డన్ ది రైట్ థింగ్ మీకు నేను ఓ పుస్తకం ఇస్తాను అది చూసేసి మీకు చెప్పేది భాగవత సప్తాహం చేసి వాడు చూసే చెప్పారు కదా ఇది చూసి చెప్పేసాడు దాంట్లో శ్లోకం ఉంటుంది వ్యాఖ్యానం ఉంటుంది ఇంకేం కావాలి ఆ శ్లోకం మీరు రాడు వ్యక్తంగా చదివేయడం వ్యాఖ్యానం చెప్పేస్తాం నాకు చూసి చెప్పేయడం ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా అయిపోయిందంటే హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ నేను పుస్తకం ఇచ్చేదానికి ఎంత ఏముంటారు ఏమీ మీరు సప్తాహం చేయడమే దీనికి మూల్యము అని నేను ఆయన కొంత దక్షిణిచ్చి ఒక శాలు కప్పి పళ్ళు అవి ఇచ్చి పంపించారు ఆయన వెళ్ళేప్పుడు కూడా చెప్పడం మర్చిపోకుండా చెప్పి వెళ్ళారు ఎవరిని నా వయస్సులో నోట ముప్పై అని అది అలా అనుకుంటారేమో అమరణ భావం అంటే నో దట్ ఈజ్ నాట్ అమరణ భావం మరి ఏమిటి అమరణ భావము స్వాత్మని సమవస్థా స్వాత్మని అవస్థానం అది అమరణ భావం అంటే అవస్థానం అంటే నిలిచి ఉంట అంటే ప్లాట్ఫామ్ మీ ప్లాట్ఫారం ఇది దేహం అయితే మీకు మృత్యువు తప్పదు ఎప్పుడో కాదు ఇప్పుడే ఉండి మృత్యువు ఇప్పుడే పోతూ ఉంటుంది దేహం ఎప్పుడో ఒకప్పుడు పోవడం కాదు అది ఇప్పుడే పోతుంది దేహం అయితే మృత్యువే ఎందు వాడిని మృత్యుడు అన్నారు ఎప్పుడు చచ్చిపోతూ ఉండేవాడు దేహం పోతుంది కదండి ఏమండి తర్వాత దేహం అనే ప్లాట్ఫారం వద్దు మనస్సనే ప్లాట్ఫార్మ్ వద్దు స్వాత్మని అవస్థానం తన స్వరూపమునందు నిలిచి ఉండుట అదే మోక్షం మోక్షం హీయస్ హీ అనుంది కదా అమృతత్వం హి ప్రతిబోధ విదితం మతం బికాస్ బై సచ్ ప్రతిబోధ హి గేమ్స్ మోక్ష అన్న అభిప్రాయం ఓకే లభతే పొందుతున్నాడు మోక్షమును పొందుతున్నాడు దేని వలన ప్రతిబోధా పైన చెప్పిన ప్రతిబోధ వలన మానవుడు మోక్షమును పొందును అంటే ప్రతిబోధంటే అదేమిటండో అంటే చూడండి ప్రతిబోధ విదితం మతం ఎవరి బోధ ఆ బోధ యొక్క ఉద్గమస్థానం ఏది కలదో అది తెలుసుకుంటే బ్రహ్మని తెలుసుకున్నట్లే అని చెప్పారు కదా ఆదిగో అటువంటి జ్ఞానము వలన వీడు మోక్షమును పొందును తస్మాత్ ప్రతిబోధ విదితమేవ మే హీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమిటండి వాక్యాలు విడివిడిగా ఉన్నాయి మధ్యలో హీ ఏమిటి ప్రతిబోధ విదితం మతం అంటే ప్రతి ఎవరి బోధ వెనుక ఉండే సాక్షి చైతన్యమును బ్రహ్మగా తెలుసుకుంటేనే యథార్థముగా తెలుసుకున్నట్లు అదెలాగా ఎందువలనగా అటువంటి జ్ఞానము చేత మోక్షమును పొందుతున్నాడు కాబట్టి ఏ జ్ఞానము చేత మోక్షాన్ని పొందేరో దానికే బ్రహ్మజ్ఞానం అని పేరు కనుక ప్రతిబోధ విదిత రూపమైన జ్ఞానం కలదో అదియే బ్రహ్మజ్ఞానము అని తేలింది అది బ్రహ్మజ్ఞానం ఎలా అయిందంటే దానివల్లనే వీడు కాబట్టి అదియే బ్రహ్మజ్ఞానము అదే ఇంకా వివరిస్తారు జ్ఞానము ప్రత్యగాత్మను విషయము దృశ్యము ప్రతిబోధ సాక్షి యొక్క ప్రత్యేగాత్మయే నేను అగుటయే అమృతత్వముందు హేతువు అని స్వీకరించబడినది మతమంటే స్వీకరించబడినది జ్ఞానము ప్రత్యేగాత్మధస్సు ప్రత్యేగాత్మ ఓకే చూడండి ఏ జ్ఞానమైనా ఘటపటాది జ్ఞానములు ఏదైనా కూడా ఆ సాక్షి చైతన్యమునకు విషయమవుతూ ఉంటుంది అంటే నాట్ ఓన్లీ ఐ నో బట్ ఆల్సో ఐ నో దట్ ఐ నో ఏ జ్ఞానము కలిగినా ఆ జ్ఞానము ఆ సాక్షి చైతన్యమునకు విషయమవుతూ ఉంటుంది సో ప్రత్యేక జ్ఞానం బోధస్య ప్రత్యగాత్మ విషయత్వం సో ప్రతి బోధ కూడా బోధ అనేది ప్రత్యారాత్మకు దృశ్యము లేక విషయము అవుతూ ఉంటుంది ఆ విధంగా తమ స్వరూపాన్ని తెలుసుకున్న అమృతత్వమునందు హేతు ఇప్పుడు దేహం ఉన్నది దేహము జ్ఞానంలో విషయం దేహం అనేది ఉండదు దేహజ్ఞానం ఉంటుంది దేహం ఉందా దేహజ్ఞానం ఉందా జగత్తుందా జగత్తు యొక్క ఇప్పుడు సినిమాకు సినిమా ఉందా సినిమా యొక్క జ్ఞానం ఉందా సినిమా యొక్క జ్ఞానం ఉండండి సినిమా ఏముంది సినిమా యొక్క తెర ఉంది కాంతి ఉంది సినిమా ఏముంది సినిమా లేదు సినిమా యొక్క జ్ఞానం ఉన్నది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు సర్ త్రాళ్ళు చూశాడు అక్కడ సర్పం ఉన్నదా సర్ప జ్ఞానం ఉన్నదా సర్ప జ్ఞానం ఉన్నది కాబట్టి బోధ అంటే జ్ఞానం దేని యొక్క జ్ఞానము ఘట జ్ఞానము ఘటము యొక్క ఘటం అనేది ఏమీ లేదు ఘట జ్ఞానమే ఉంది మీరు స్వప్నం కలదన్నారు కళలో ఊర్వశి వచ్చి మీ ముందు డ్యాన్స్ చేసింది ఊర్వశి లేదు డ్యాన్సు లేదు కానీ ఊర్వశి యొక్క డ్యాన్స్ యొక్క జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానము మీ స్వరూపం కాదు మీరు ఆ జ్ఞానం మీకు దృశ్యం మీరు సాక్షి చైతన్య స్వరూపులు మీ సాక్షి చైతన్యంలో ఆ జ్ఞానము తెలియబడుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు నా స్వరూపము జాగ్రద్ విషయ జ్ఞానం కాదు జాగ్రద్ విషయ జ్ఞానమును సాక్షిగా దర్శించే ఆ చైతన్యమే నా స్వరూపము స్వప్నంలో కనబడ్డవి నా స్వరూపం కాదు స్వప్న సాక్షి అయిన చైతన్యమే నా స్వరూపము సుషుప్తి నా స్వరూపం కాదు సుషుప్తి సాక్షి చైతన్యమే నా స్వరూపము కాబట్టి అన్ని అవస్థలు ఆయా అవస్థలలో దృశ్యములైన అనుభవానికి వచ్చే సకల అనుభవములు జ్ఞానరూపములైన అనుభవములే అవన్నీ కూడా ఆ సాక్షి చైతన్యము నుండే ప్రకాశిస్తున్నది ఆ సాక్షి చైతన్యమే నేను ఈ సర్వము నా ఆత్మచైతన్యముందే ప్రకాశిస్తుంది అనే అర్థం అక్కడ మీకు వాక్యం స్పష్టంగా తెలిసిందా ఆ విధంగా తెలుసుకుంటే మోక్షమునకు హేతు బోధస్య ప్రత్యగాత్మ విషయత్వం మతం బోధ అనేది ఆ ప్రత్యేగాత్మ అంటే సాక్షి చైతన్య రూపమైన ఆత్మకు విషయమగుతున్నది అని తెలియట అటువంటి జ్ఞానమే అమృతత్వమునకు హేతువు ఓకే నహి ఆత్మన అనాత్మత్వం అమృతత్వం భవతి మీరు అలా కాకుండా మీరు ఆత్మని అనాత్మ చేసి కూర్చోబెట్టారనుకోండి ఎలాగా ఇప్పుడు దేహము అంటే ఆత్మ ఆత్మ చేసేసి ప్రక్రియ ఎలా ఉంటుందో చెప్తున్నా ఇప్పుడు సోఫా అని ఉంది సోఫా సోఫా జ్ఞానం కలిగింది సోఫా దృశ్యము జ్ఞానములో నా స్వ నా విషయము చైతన్యంలో ప్రకాశిస్తోంది కదా చైతన్యంలో ప్రకాశించబట్టే సోఫా జ్ఞానము బోధ కాగ్నిషన్ కలిగినది ఇప్పుడు చైతన్య స్వరూపుడునైనా నా ఎందు అది ప్రకాశిస్తోంది చైతన్యంలో అది ప్రకాశిస్తోంది ఇప్పుడు చైతన్యంలో అది ప్రకాశించినప్పుడు నేను చైతన్యమవుతానా అదవుతానా చైతన్యమవుతా అదేవనం అదే అనాత్మ కాని వీడు నా సోఫా అంటాడు నా సోఫా అనడం తోటి వీడు ఏం చేశాడు అనాత్మని ఆత్మకి మూడి పెట్టాడు పెట్టాడా అదే బంధం ఇంకా దేహం దగ్గరికి రండి దేహము తెలుస్తూ ఉంటుంది అనుభవంలో విషయమవుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అంటే దేహం చైతన్యంలో ప్రకాశిస్తోంది దేహం చైతన్యం మీకు తెలుస్తోందా లేదా అంటే చైతన్యంలో ప్రకాశిస్తోంది ప్రకాశిస్తోందంటే దేహం ఏమైపోతుంది దృశ్యము విషయము జడము నశ్వరము అనాత్మ అవుతుంది కానీ వీడేం చేస్తాడు దాన్ని ఆత్మ అంటాడు కాబట్టి ఆత్మని అనాత్మగా స్వీకరించడం అనేది ఏది కలదో అది అమృతత్వంలో అవుతుంది అది వినాశమే అవుతుంది ఎందుకంటే నా సోఫా అనగానే వీడి ఆత్మని సోఫాకి ముడిపెట్టాడు అనుకోండి ఆ సోఫా విరిగిపోయితే నేనే విరిగిపోయాను అన్నట్టుగా తయారవుతుంది దుఃఖం కలుగుతుంది కదా వీడికి కాబట్టి దాన్ని సంసర్గాధ్యాస అంటారు దేహముతో అధ్యాసమే అర్థాధ్యాస అంటారు కాబట్టి ఈ అధ్యాస మూలంగా ఆత్మ అనాత్మైపోతూ ఉంటుంది నిజంగా కాదు అలా అలా స్వీకరిస్తారు వాడు అప్పుడు అమృతత్వం లేదు ఎందుకంటే అనాత్మ వినశ్వరము నశించేది అమృతత్వానికి వస్తుంది మృత్యువే వస్తుంది ఆత్మత్వాత ఆత్మన అమృతత్వం నిర్నిమిత్తమేదా చూడండి ఆత్మ అమృతము ఎందువలన ఏమిటి నిమిత్తము ఏ నిమిత్తము దీపము వెలుగు ఎందువలన దేని కారణముగా అంటే కారణమేమీ లేదు ఇప్పుడు నేను భర్తను అన్నాడు అనుకోండి నిమిత్తం ఉండాలి పక్కన భార్య ఉండాలి భర్తనో ఎక్కడో లోప ఉండాలి ఈ ఊళ్ళోనో ఎక్కడో భార్య ఉండాలి కదా అయితే వీడు భర్త ఎలా అవుతుంది నిమిత్తం ఉండాలి నేను తండ్రిని నిమిత్తం ఉండాలి నేను పుట్టాను అంటే దేహము తానయ్యి ఉండాలి లేకపోతే ఎలా పుట్టడం అలా కుదురాజ్ నేను అమృత స్వరూపుడను అన్నప్పుడు అది నిమిత్తమైన లేదు ఆత్మ అంటే నేనే నా స్వరూపమే కాలమునకు అతీతమైన వినాశము లేని జ్ఞానము నా స్వరూపము వినాశము లేని చైతన్యము నా స్వరూపము కాబట్టి నాకు అమృతత్వం ఎందుకు లభించిందో తెలుసిన ఇంకొక నిమిత్తం కారణంగా లభించలేదు నిర్నిమిత్తంగా లభించింది ఎందువలన అమృతత్వము ఆత్మయే అనగా నా స్వరూపమే కాబట్టి స్వరూపము కంటే భిన్నమైనది లభించడానికి నిమిత్తం ఉండాలి స్వరూపమునే పొందుటకు నిమిత్తం అక్కర్లేదు అమృతత్వం విందటే అంచేతనే జ్ఞానం చేత పొందబడుతుంది ఏది ఏది జ్ఞానము చేత పొందబడుతుందో అది కొత్తగా పొందబడేది కాదు అంతకుముందు ఉన్నదే పొందబడుతుంది ప్రాప్త్య ప్రాప్తి అప్రాప్తస్య ప్రాప్తి అంతకుముందు లేనిది దొరికింది అంటే వీడు కర్మ చేయాలి ప్రాప్త్య ప్రాప్తి అంతకుముందు ఉన్నదే వీడికి దొరికింది అంటే జ్ఞానం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అమృతత్వం అనేది జ్ఞానము చేత లభించే అమృతత్వము తప్ప దానికి ఒక కర్మ ఉపాసన ఇత్యాది నిమిత్తముల చేత లభించేది కాదు కనుక అమృతత్వము ఆత్మకు స్వరూపమే ఆత్మత్వాత్ ఆత్మన అమృతత్వం నిర్నిమిత్తమేవా దానిక అన్వయం ఎలాగంటే ఆత్మన అమృతత్వం నిర్నిమిత్తం ఆత్మత్వా ఆత్మతో అమృతత్వము నిమిత్తముతో సంబంధము లేనిది ఎందుకో తెలిసిన అది ఆత్మయే గనుక అమృతత్వము ఆత్మయే గనుక సో ఆత్మ అనాత్మ గుట అమృతత్వము కామేరదు అమృతత్వము ఆత్మ యొక్క స్వరూపమేగుట వలన ఆత్మ అమృతమవుటకు హేతువు ఉండనక్కర్లేదు నేను చాలా వివరంగా రాశాను ఇట్ ఈస్ వెరీ క్లియర్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్ అనే సెంటెన్స్ మంచిది ర్చత్వం ఆత్మన య విద్య అనాత్మత్వ ప్రతిపత్తి కాబట్టి జ్ఞానము చేత ఆత్మతో అమృతత్వము సిద్ధించినట్లయితే అసలు ఆత్మకి మర్చత్వం ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం చేత సిద్ధించింది అంటే కొత్తగా వచ్చింది కాబట్టి అంతకుముందు ఉన్న అమృతత్వమే అంతకుముందు మరి అమృతత్వమే ఉంటే ఈ మరణించుట అనేది ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం చేత వచ్చింది కాబట్టి అవిద్య చేత ఆత్మకు అమృత అమర్త్యత్వం అనేది వచ్చింది ఆ అవిద్య ఎలా ఉంటుంది అనాత్మను ఆత్మగా తెలుసుకుంట అనాత్మత్వ ప్రతిపత్తి అవిద్య ఏం చేస్తుందంటే అనాత్మను ఆత్మగా భ్రమింపజేస్తుంది అప్పుడు ఆ ఆత్మయందు అంటే ఏ అనాత్మను ఆత్మగా స్వీకరించే ఆత్మయందు అము అనుభవానికి వస్తుంది ఆ పాము త్రాచిపాము కట్ల పాము అది కట్లక్కడి నుంచి వచ్చాయి త్రాచక్కడి నుంచి వచ్చింది దానికి అంటే అజ్ఞానం చేత త్రాడుని పాము ఎప్పుడైతే అనుకున్నాడో ఆ నాత్మ లక్షణాలన్నీ దానికి సంక్రమించి వీడికి భయానికి హేతు అవుతుంది అలాగే దేహాదుల మీద ఆత్మబుద్ధి ఉన్నప్పుడు వాటి యొక్క మృత్యువు వీడి తనపై ఆరోపించుకుని వీడికి వచ్చింది అజ్ఞానం చేత మర్త్యత్వం వచ్చింది అజ్ఞానసే జో హోతాహే ఓ అసలమైన హే హోతాహె కాబట్టి స్వంతంగా వచ్చిన మర్త్యత్వం కాదు స్వయంగా ఉన్నది కాదు మర్చత్వము అంటే నా వినాశ లక్షణము అదే అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞానం చేత వచ్చిందంటే అర్థం ఏంటండి యథార్థంగా ఉన్నది కాదు అని తెలుసుకోవాలి అజ్ఞానం చేత వచ్చి పడిపోయింది అనుకోకూడదు ఏమీ వచ్చిందేమీ లేదు యథార్థముగా ఉన్నది కాదు కానీ అజ్ఞానం చేత ఉన్నట్లుగా భాషించింది కాబట్టి జ్ఞానం చేత ఏమొచ్చింది అమృతత్వం వచ్చింది కాబట్టి అజ్ఞానం చేత మర్చత్వం వచ్చింది జ్ఞానం చేత అమృతత్వం వచ్చింది అజ్ఞానం చేత వచ్చిన వర్చత్వం వచ్చినట్టు కాదు జ్ఞానం చేత వచ్చిన అమృతత్వం వచ్చినట్టు కాదే కాదు తెలిసిందా మీకు హరిహో శ్రీకృష్ణ కొంచెం భ్రమ కలుగుతుంది ఇటువంటి క్లాసులు గంట గంట ఎక్కువ ఉండకూడదు గంట గంట ఎక్కువ ఉంటే భ్రమ కలుగుతుంది సెటింగ్ వచ్చేస్తుంది ఏం పురాణం అనుకుంటున్నారా ఏమే రేపు క్లాస్ లేదు సండే క్లాస్ పెట్టుకున్నాం సండే క్లాస్ పెట్టుకుంటే మోస్ట్ ప్రాబిలీ దట్ విల్ బి లాస్ట్ క్లాస్ గుడ్ ఒకవేళ అవసరమైతే మండే పెట్టుకుని ఫినిష్ చేద్దాం సండే క్లాస్ ఎనిమిది గంటలకు హరి ఓం దత్సం